కళప్రపూర్ణ వింజమూరి అనసూయదేవి గారి నేను నా రచనలు పుస్తకంలో నాలుగవ చాప్టర్ మీకు తెలియని అనసూయ అనసూయంటే భావగీతాలనసూయ జానపద గేయాలు పాడే అనసూయ కృష్ణశాస్త్రి మేనకోడలు అనసూయ రత్నపాప అమ్మ మాత్రమే కాదు నేను సినీ కాకపోయినా స్టార్లని మించిన స్టారునైన నాకు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 పృథ్వీరాజ్ కపూర్ రాముడు శోభన సమర్థ సీత దుర్గా కోటే కైకగాను నటించారు లవకుశలు ఎవరు వేశారో జ్ఞాపకం లేదు ఆ పిక్చర్ని తెలుగులో తీయడానికి నిశ్చయించారు లవకుశల్లో ఒక వేషం నాతో వేయించమని మా నాన్నగారిని అడిగారు మా అమ్మాయి చిన్నపిల్ల ఎవరు వద్దా వదల్లేము నా ఉద్యోగం సెలవు అని చెప్పారు ఆ రోజుల్లో ప్లేబ్యాక్ లేవు ఆయా వేషాలు వేసేవారే పాటలు పాడుకునేవారు అందుచేత తరచుగా పాడగలిగిన వారి కోసం గాలిస్తూ ఉండేవారు ప్రొడ్యూసర్లు లవకుశలుగా మల్లీశ్వరరావు భీమరావులు నటించారు సతీ అనసూయ ధ్రువ విజయం అనే రెండు పిక్చర్లు అంత పిల్లలతో తీశారు దానికి బాపి మామయ్య అంటే అడవి బాపిరాజు గారు ఆర్ట్ డైరెక్టర్ నన్నెలాగైనా అనసూయ వేషం వేయించాలని ప్రయత్నించారు బట్టలు లేకుండా త్రిమూర్తులకి భోజనం వడ్డించాలి నా వేషం వేయనన్నాను నీ పొడుగు జుట్టును ముందుకు వేసి ఏమీ కనపడకుండా తీస్తాం అన్నారు నేను ససేమిరా ఒప్పుకోలేదు ఆ వేషం కృష్ణవేణి ధ్రువుడు వేషం జిఎన్ స్వామి చేశారు మహానంద అనే పిక్చర్లో హీరోయిన్ వేషం వేయమని అడగడానికి నిర్మాతలు బొబ్బిలి రాజాగారు మీర్జాపూర్ రాజాగారు కాకినాడ వచ్చారు మా అమ్మాయి చిన్నది సినిమాలో వేయించడం ఇష్టంలేదని చెప్పేశారు నాన్నగారు ఆ వేషానికి కృష్ణవేణిని తీసుకున్నారు రాజమండ్రిలో ఆల్కాట్ గార్డెన్స్ దగ్గర దుర్గాసినీటోన్ అనే పేరుతో స్టూడియో కట్టాలని ప్రారంభించి కాసుల పేరు ప్రేమ విజయం అనుకుంటాను రెండు మూవీస్ తీశారు కాసుల పేరులో నన్ను హీరోయిన్ వేయమన్నారు నేను పాడిన కొయ్యోడు పదం కూడా ఇందులో పెట్టాలనుకున్నారు మా అమ్మాయి చదువు సంగీతం రెండు పాడవుతాయి మేం పంపలేం అన్నారు నాన్నగారు ఆ వేషానికి పెంటపాడు నుంచి పుష్పవల్లిని తీసుకొచ్చారు విశాఖపట్నంలో ఆంధ్ర సినీటోన్ అనే పేరుతో స్టూడియో నిర్మించాలని పూర్ణ మంగరాజు గారు మరి పెద్దలు పూనుకున్నారు భక్త జయదేవ తీయాలని సంకల్పించి నన్ను పద్మావతి వేషం ఏమన్నారు నేను ఒప్పుకోను లేదు ఆ స్టూడియో పూర్తవునూ లేదు ఆ పిక్చరు తీయడం అపుడు పడనూ లేదు గోడవల్లి రామబ్రహ్మంగారు ఇల్లాలు సినిమాలో చదువుకున్న భార్య వేషానికి నన్ను అడిగారు కాంచనమాల క్యారెక్టర్తో సమానమైన ప్రాముఖ్యమిస్తామన్నారు నాకిష్టంలేదని చెప్పాను ఆ వేషం లక్ష్మీరాజ్యం నటించారు పిపుల్లయ్య గారు వారి వెంకటేశ్వర మహాత్మ్యంలో పద్మావతి వేషానికి అడిగారు నేనదీ ఒప్పుకోలేదు ఆచంట జానకీరామ్ గారు తమిళనాడు టాకీస్ సౌందరరాజన్ గారిని తీసుకుని మద్రాసు నుంచి కాకినాడ వచ్చారు సౌందరరాజన్ గారు తీస్తున్న చెంచులక్ష్మిలో నన్ను చెంచులక్ష్మిగా యాక్ట్ చేయమని అడగడానికి మూడు రోజులు మా ఇంట్లో మఖం పెట్టి మా అమ్మకి జానకీరామ్ గారి చేత చెప్పించి చూశారు ముట్టుకోడాలు అవి లేకుండా మర్యాదగా తీస్తామని స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు మా అనసూయ సినిమాలో వేషం వేస్తే నేను నూతిలో దూకవలసిందే అంది అమ్మ అంతటితో నన్ను సినిమాల్లో నటించమని అడగడం తగ్గించుకున్నారు ఇవన్నీ నేను కాకినాడలో ఉన్నప్పుడు పంతొమ్మిది నా గ్రాడ్యుయేషన్కు ముందు జరిగిన విషయాలు మద్రాసు రేడియోలో నేను మొట్టమొదటి మ్యూజిక్ కంపోజర్గా పనిచేసే రోజుల్లో గౌడీయమఠానికి ఎదురుగా ఉన్న మేడ మీద ఉండేవాళ్ళు అతి దగ్గర్లో పి పుల్లయ్య గారు శాంతకుమారి గారి ఇల్లు వారు నా కాప్తులు తర్వాత కొన్నాళ్ళు శ్రీనగర్ కాలనీలో ఉన్నాం దగ్గర్లో కాంచినమాల టంగుటూరి సూర్యకుమారి ఉండేవారు మరోపక్క ఎం టీ రాజుగారు ఉండేవారు అక్కడున్నప్పుడు చాలా బాగుండేది కాంచినమాలకు నాకు స్నేహం ఆమె నటిస్తున్న బాలనాగమ్మ పిక్చర్కి మ్యూజిక్ డైరెక్టర్ రాజేశ్వరరావు గారికి నన్ను అసిస్టెంట్గా ఉండమన్నారు వాసన్ గారు కుర్ర వయసు కదా కొంచెం అతిశయం ఉండేది నాకు అసిస్టెంట్గా చేయనన్నాను అయితే రాజేశ్వరరావు గారికి నాకు మ్యూచువ మ్యూచువల్ అడ్మిరేషన్ సంగీతంలో ఉండేది పంతొమ్మిది వందల నుంచి గ్రామ్ఫోన్ రికార్డులు ఇవ్వడానికి పంతొమ్మిది నుంచి మద్రాసు రేడియో ప్రోగ్రాంలో పాడడానికి కాకినాడ నుంచి మద్రాసు వస్తూ పోతూ ఉన్న పర్మనెంట్గా మకా మార్చింది పంతొమ్మిది నలభై నాలుగులో నాగయ్య గారి మై హోమ్ పిక్చర్లో మంచి నార్త్ ఇండియన్ డ్రెస్ వేసుకుని కూర్చుని ఒక గజల్ పాడాలి ఆ వేషం వేయమని నన్నెంతో బతిమలారారు అదీ వేయలేదు ప్రఖ్యాత నర్తకి పద్మాసుబ్రహ్మణ్యం తండ్రిగారు కెసుబ్రహ్మణ్యం గారు తీస్తున్న ఫుల్ లెంగ్త్ డాన్స్ అండ్ కలర్ మూవీ నర్తన మురళీలో హీరోయిన్కి పాడడానికి నన్ను కాకినాడ నుంచి మద్రాసు తీసుకెళ్లారు దురదృష్టం వల్ల ఆ పిక్చర్ పూర్తవలేదు ఆ రోజుల్లోనే కెసుబ్రహ్మణ్యం గారు వికటయోగి అనే తమిళమూవీ తీస్తున్నారు పివి చిన్నప్ప టిఆర్ రాజకుమారి బిఎస్ సరోజలతో తీస్తున్నారు రెండు పాటలకి నన్ను సంగీతం కూర్చుమన్నారు వినకుండానే చిన్నప్పగారు ఈ పాటలు పాడనన్నారు ఎవరో తెలుగు కుర్ర పిల్లని తీసుకొచ్చి ఆ అమ్మాయి కంపోజ్ చేసిన పాటలు నన్ను పాడమంటారా అని ఆయన సుబ్రహ్మణ్యం గారితో అన్నట్ట ఆ సంగతి నాకు తెలిసి ఆయన ఎవరైతే నాకేంటి నా ట్యూన్స్ నేను మాత్రం ఇస్తానా ఏంటి నాకు ఇదే వృత్తి కాదు నేను కచేరీల్లోనూ రేడియోలోనూ పాడుకునే మనిషిని మీరు అడిగారని ట్యూన్స్ పెట్టాను అన్నాను ఆయన నన్నెలాగో సమాధానపరిచి ఒప్పించి నా మ్యూజిక్ కాన్సర్ట్లజ్ కార్నర్లో ఉన్న నృత్యోదయ ఆఫీసులో ఏర్పాటు చేశారు వికటయోగి యూనిట్ వారందరూ చిన్నప్ప రాజకుమారి బోలానాథ్ సరోజ మరికొందరు ప్రముఖులు మ్యూజిక్ డైరెక్టరు వచ్చారు నేను సంగీతం కూర్చిన అష్టపదులు భావగీతాలు కొన్ని జానపద గేయాలు పాడాక మా పిక్చర్కి కంపోజ్ చేసిన రెండు పాటలు కూడా పాడు అన్నారు సుబ్రహ్మణ్యం గారు అంతమంది ముందు ఆయన్ను ఎదిరించి పాడానంటే బాగుండదు కదా అందుకే పాడాను చిన్నప్పగారు ఎంతో మెచ్చుకుని తనే పాడతానంటూ తర్వాత నా దగ్గర నేర్చుకుని రికార్డింగ్లో బ్రహ్మాండంగా పాడారు పిక్చర్లో ఈ పాట పియూ చిన్నప్ప టిఆర్ రాజకుమారి బిఎస్ సరోజ ముగ్గురి మీద చిత్రీకరించారు అన్ బేలా అనే నా కంపోజిషన్ని రెండోది జిప్సీ డాన్సు పాట ఆలీ బాబా రంబాబా రంబాబా అని ఇది టిఆర్ రాజకుమారి సోలో పాట ఆవిడ కూడా ఎంతో ఆసక్తితో నేర్చుకుని పాడింది పంతొమ్మిది వందల అనుకుంటాను మల్లీశ్వరి సినిమాలో పాటలు రాయడానికి మావయ్య కృష్ణశాస్త్రిని బహు కష్టం మీద ఒప్పించారు బిఎన్ రెడ్డి గారు సంగీత దర్శకత్వం రాజేశ్వరరావు అంతవరకు దాదాపు ఇరవై ఏళ్లుగా కృష్ణశాస్త్రి పాటలకు సంగీతం కూర్చి కూర్చిపాడినదాన్ని నేనొక్కదాన్ని మావయ్య ఏ పాట వ్రాసినా ముందు నాకు వినిపించి ఇది ఎలాగంటావే పాడు అనేవాడు మావయ్య కవిత్వంలోనే సంగీతం ఉండబట్టి ట్యూన్ ఆ పాట చదువుతుంటేనే వచ్చేసేది నంబర్ త్రీ క్రెసెంట్ పార్క్ టీ నగర్లో ఉన్న ఇంటికి వచ్చి అనసూయ పెట్టె పట్టుకురా ఓ ట్రెడిషనల్ అప్పగింతల పాట వినిపించు అన్నాడు మావయ్య సీతమ్మ మీ అత్తవారింటికేగి భూతలమందున్న ఖ్యాతి చెందవమ్మ అనే పాటను వినిపించాను అప్పుడే అక్కడే పోయి రావే తల్లి పోయి రావమ్మా అనే మల్లేశ్వరి మొదటి పాట వ్రాయడం దాన్ని రాగమాలికగా నేను మ్యూజిక్ కంపోజ్ చేయడం జరిగింది మా అయ్య నన్ను టీనగర్లోనే ఉన్న వాహిని వారి ఆఫీసుకి తీసుకెళ్లాడు బియన్ రెడ్డి గారు చక్రపాణి గారు రాజేశ్వరరావు మొదలైన వారంతా అక్కడున్నారు నేను సంగీతం కూర్చిన అప్పగింతల పాటను పాడించారు అందరూ దాన్నేమీ మార్చకుండా అలాగే తీసుకుందామన్నారు ఆ పాటకి నోటేషన్ రాశాడు అసిస్టెంట్ ఈ అప్పగింతల పాట బాగా రాగానే బియ్యన్ గారు నన్ను మరికొన్ని పాటలకి మ్యూజిక్ పెట్టమన్నారు నాకు యమన్ కళ్యాణి రాగం చాలా ఇష్టం ఆ రాగ్యాన్ని అనసూయ రాగం అనేవారు ఆ రాగంలో నా సోలో సమీరే యమునా తీరే అష్టపది బియ్యన్ గారికి చాలా ఇష్టం అదే సిచ్యువేషన్ అలాగే యమున ఒడ్డున పాడే పాట ధీరసమీరేలాంటి ట్యూన్ ఇమ్మన్నారు మనస్సున మల్లెల మాలూగెనే అనే పాటని బియ్యన్రెడ్డిగారు కోరినట్టుగానే యమన్ కళ్యాణిలో సంగీతం కూర్చాను రాజేశ్వరరావు గారితో పాటుగా అందరూ బాగుందన్నారు మూడో పాట ఆడవాళ్లు నూతి దగ్గర పాడే ఫోక్ సాంగ్ నాలుగోది పిలిచినా బిగువటర మనసున మల్లెల మాల లూగెనే పిలిచినా బిగువటరా అనే పాటని భానుమతి గారు పాడారు నాలుగు ట్యూన్స్ ఇవ్వడమే కాకుండా బిఎన్ రెడ్డి గారు మామయ్యల కోరిక మీద మొదటి రికార్డింగులు జయా జయా జయ శుభాషయ అనే పాటను రెండోది ఎవరే పిలిచేరల్లనా మెల్లనా ఈ రెండు పాటలను నా గొంతు కూడా కలిపాను మల్లేశ్వరి ప్రివ్యూకి వెళ్లినప్పుడు అందరూ బియ్యన్రెడ్డి గారిని కృష్ణశాస్త్రిని రాజేశ్వరరావు గారిని పొగుడుతుంటే అప్పుడు కానీ నా బుర్రక తట్టలేదు నా పేరు కూడా ఎందుకు వేయలేదని బిఎస్ గారిని అడిగాను సౌత్ ఇండియాకి మొదటి మహిళా మ్యూజిక్ డైరెక్టర్ని పరిచయం చేసిన ఘనత మీరూ దక్కించుకోలేదు నాకూ దక్కనీయలేదు అని ఖచ్చితంగా చెప్పాను ఇంకేం అనలేక వారు తీయబోయే తరువాతి పిక్చర్కి మ్యూజిక్ డైరెక్షన్ తప్పకుండా నాకే ఇస్తానని బిఎన్ రెడ్డి గారు నాకు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం బిఎన్ రెడ్డి గారు బంగారు పాపా పిక్చర్కి నాకు సంగీత దర్శకత్వం ఇచ్చారు ఆర్కెస్ట్రిజేషన్ ఆర్కెస్ట్రిజేషన్ అద్దేపల్లి రామారావు గారు ఆరు పాటలు ట్యూన్ చేశాను మళ్ళా యమన్ కళ్యాణిలో మనసున మల్లెల మాలలుగనే లాంటి పాట కావాలన్నారు అలాగే ఏ కొరనోములు ఏమి నోచనో కన్న దేవకి కన్నీరాయే కంపోజ్ చేశాను ఆ పాటను సుశీల పాడింది ఎప్పుడూ చెప్పుకోగా కొన్ని సంఘటనలు అలాగే ఉండిపోయి అంతర్గత జ్వరంలాగా బాధిస్తాయి అయితే నేను శ్రమపడి పెట్టిన ఆర్కెస్ట్రా వారికి మిగి పాడిన వారికి మిగతా బంగారు బంగారుపాప యూనిట్ వారికి తెలుసు ఈ పాటలు రికార్డింగ్ జరుగుతున్నప్పుడు నన్ను గురించి విని పక్షిరాజ స్టూడియో అధినేత శ్రీ నాయుడు గారు వారి అగ్గిరాముడు పిక్చర్కి రెండు ఫోక్ ట్యూన్స్ కావాలని ఒక వారం రోజులు నన్ను కోయంబత్తూరుకి పంపగలరా అని గారిని అడిగారు మా పిక్చర్ దాదాపు పూర్తయింది సంతపాట మరో పాట మిగిలాయి అనసూయ తిరిగొచ్చాక రికార్డ్ చేస్తాం ఏం పర్వాలేదు అన్నారు బియ్యన్ గారు నా రెండో కూతురు సీత సీతారత్నాకర్ చంటిపిల్ల అవ్వడం వల్ల కోయంబత్తూరుకి అన్నయ్య ప్రభాకర్ని చెల్లెలు సీతని తీసుకెళ్లాను ఆ రోజుల్లో నాతో కూడా సీతని అన్ని చోట్లకి తప్పనిసరిగా తీసుకెళ్లేదాన్ని పైకి ధైర్యంగా కనబడే నాకు ఒక్కదాన్ని ఎక్కడికైనా వెళ్ళాలంటే విపరీతమైన భయం నాకు ఆ రోజుల్లో చెప్పుకోలేని రకరకాల టెన్షన్ల వల్ల గుండెదడ నీరసం వచ్చేది అందుకే చవన్ప్రాక్ష ద్రాక్షరిష్ట యూకలిప్టస్ ప్లస్ చేత కూడా ఉండాల్సిందే పక్షిరాజ స్టూడియోస్లో మాకు రాయల్ ట్రీట్మెంట్ పళ్ళు పలహారాలు చక్కటి భోజనం సమస్తమైన సదుపాయాలు ఉండేవి అదొక బంగారు పంజరం స్టూడియో దాటి బయటకు వెళ్ళాలంటే నాయుడు గారి పర్మిషన్ కావాలి మేమున్న బంగ్లాలో ఒక పక్క మాగదులు మధ్య పెద్ద హాలు ఎదురుగా స్పెషల్ రూము అందులో ప్లేబాక్ పాడడానికి వచ్చిన ఆ పెరియ నాయక్కి ఉండేవారు ఆమె బయటికి వచ్చేది కాదు ఎప్పుడూ గది తలుపులు మూసే ఉండేవి ఇటు మేము అటు ఆవిడ ఘోషలో ఉన్నట్టుండేవాళ్ళు ఓ రోజు నాయుడుగారు రమ్మంటున్నారని నన్ను తీసుకెళ్లారు ఆయన బయట గార్డెన్స్లో నడుస్తున్నారు ఒకరు ఆయనకి గొడుగు వేసి కూడా నడుస్తున్నాడు ఇంకా నలుగురైదుగురు ఆయనతో కూడా నడుస్తున్నారు నన్నెక్కడకెందుకు పిలిచారా అని ఆశ్చర్యపడ్డాను రా ఆయన ఈ సంగ చేశారు నడుస్తూనే ఏది నువ్వు పెట్టిన ట్యూన్స్ వినిపించు అన్నారు ఇంకా నడుస్తూనే ఇలాగ నడుస్తా పాడలేనండి నాకు హార్మోనియం వాయిస్తూ పాడడం అలవాటు అన్నాను నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా అన్నారు శ్రీరాముల్ నాయుడుగారితో అన్నాను వేపు ఒక్క చూపు చూసి నా వేపు ఒక్క చూపు చూసి రికార్డింగ్ రూమ్కి పదండి అన్నారు అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ సుబ్బయ్య నాయుడిని పరిచయం చేశారు నా ట్యూన్స్ వినిపించాను బాగుంది బాగలేదు అని ఏమీ చెప్పకుండా స్వరాలు రాసుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు నాయుడు గారు అంటే నచ్చిందని అర్థం అసిస్టెంట్ వెంటనే నోటీషన్ రాసుకున్నారు రోజులు వారాలు గడుస్తున్నాయి రికార్డింగ్ జరగడం లేదు సదుపాయాలు మాత్రం మామూలుగా సాగుతున్నాయి నాయుడుగారు ఊళ్ళో లేరని తెలిసింది బిఎన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఇది విషయం అని చెప్పాను అద్దేపల్లి రామారావుతో మేనేజ్ చేస్తాం పని పూర్తి చేసుకునరా అన్నారు ఇరవై రోజుల తర్వాత నాయుడు గారు వచ్చారని తెలిసి ఆయన్ని కలుసుకోవాలని చెప్పి కబురు చేసి నేనే వారి ఆఫీస్ రూమ్కి వెళ్లాను నన్ను వారం రోజుల్లో వెనక్కి పంపుతామన్నారు ఇప్పటికే చాలా రోజులైపోయాయి త్వరగా రికార్డింగ్ పూర్తి చేసి నన్ను పంపించండి అన్నాను వెళ్లడం ఇష్టం కాదు మా పని అయ్యాకే పంపిస్తాం అన్నారు నాకు చాలా కోపం వచ్చింది అయితే నా కాంట్రాక్ట్ రద్దు చేయండి ఇరవై రోజులు అనవసరంగా ఆపేసే రావతలు నా పని మొత్తం పాడైపోయింది మీకు రెండు పాటలే కావాలి కాని బియ్యన్ గారికి పిక్చర్ అంతటి నేను మ్యూజిక్ డైరెక్టర్ని నేను వెళ్ళి పిక్చర్ పూర్తి చేయాలి అన్నాను ఆ గదిలో ఉన్నవారంతా ఒకరిమొకాల ఒకరు చూసుకున్నారు నాయుడుగారిని ఎదిరించి ఇలాగెవరూ మాట్లాడలేదట అలా మాట్లాడిన వారు అంతులేకుండా పోయారట ఈ విషయాలన్నీ తర్వాత తెలిసాయి ఆయనకెందుకోపం రాలేదు పెరియనాయక్కి పాట నేర్పావా అన్నారు పెరియనాయికెవరో నాకు తెలీదు కాని నేను పాట ఎవరికి నేర్పాలని మ్యూజిక్ అసిస్టెంట్ని అడిగినప్పుడు ఆయన చెప్పారు నేను సుబ్బయ్య నాయుడి గారికి నేర్పిస్తే ఆయన పెరియ నాయకి నేర్పిస్తారట ఆవిడ నా దగ్గర నేర్చుకోదట అని చెప్పాను తక్షణం ఆయన పెరియ నాయకిని పిలిచి చీవాట్లు వేశారు నువ్వు నేర్చుకోకపోతే అనసూయి చేతే పాడిస్తాను నీ రూమ్కి వెళ్ళు అన్నారు అంతే ఆ రోజు ఆవిడ తన రూమ్కి రమ్మని పాట నేర్పమని చేసారు నాకు చంటిపిల్ల ఉంది నేను రాలేను మీరేనా నా రూంకి రండి అన్నాను ఆవిడ రావడమే కాకుండా అతిశ్రద్ధగా తెలుగు ఉచ్చారణ సంగతులు జానపద యాస అన్నీ నేర్చుకుంది మేమిద్దరం చాలా స్నేహితులయ్యాం ఆ వారంలోనే ఆత్రేయ గారు పాటలు పాలవేరోయి పసరాకు తొక్క అనే మందులవాళ్ల పాట పెరియనాయకి రికార్డ్ చేసింది నను పక్కనే కూర్చోబెట్టుకుని సరిగ్గా ఉందా అని అడుగుతూ ఎంతో బాగా పాడిందావిడ ఈ పాట పిక్చర్లో సాయి సుబ్బలక్ష్మి డాన్స్ చేశారు రెండో పాట కొండా కోనలలోన పండిన దొండ రాజా పాడారు పిక్చర్లో ఎన్టీ రామారావు భానుమతిని గుర్రం మీద కూర్చోబెట్టుకుని నడిపిస్తూ నడుస్తూ పాడే పాట శ్రీరాముల నాయుడు గారు అద్దం లాంటివారు మంచివాళ్లకు మంచివారు చెప్పిన డబ్బు సరిగ్గా ఇచ్చారు పిక్చర్లో నేను ఇచ్చిన రెండు పాటలు సంగీతానికి నా పేరు వేశారు నన్ను సగౌరవంగా వెనక్కి పంపారు వెనక్కి చేరిన రోజే బంగారు పాప సెన్సార్ షోకి పిలిచారు నాకు పెద్ద షాకు ఆరు పాటలు నా చేత మ్యూజిక్ కంపోజ్ చేయించి నా పేరు వేశారు కాదు ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రైజేషన్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ నిరసన వ్రతం చేసి గొడవ చేయడం వల్ల అలా చేయవలసి వచ్చిందన్నారు బియ్య గారు నావి మూడు పాటలు పూర్తిగా ఉంచారు మిగిలిన పాటల్లో ఒక పాట పల్లవిని చిన్న మార్పు చేశారు మిగిలిన వాటిల్లో చరణాల్లో అక్కడక్కడా కొంచెం మార్చారు ఇలాగైనా ఇద్దరు పేర్లు వేసి ఉండవలసింది అదీ చేయలేదు మావయ్య పక్కనుండి కూడా ఇలాగ చేశారని చాలా బాధ అనిపించింది బియ్యన్ గారి మీద లీగల్ గా ప్రొసీడ్ అవుదామనుకున్నాను నా మంచితనం వల్ల ఆయన మీద ఉన్న వ్యక్తిగత గౌరవం వల్ల అలా చేయలేదు మావయ్య కృష్ణశాస్త్రికి మల్లీశ్వరి వల్ల బియ్యన్ గారితో పరిచయం ముందే నా భర్త గిరిగారు వాహిని వారి మొదటి హీరోగా సుమంగళ్లో నటించే ముందే నాకు బియ్యన్ రెడ్డి గారి కుటుంబంతో పరిచయం వారి చెల్లెలు పెళ్లికి కణేగళ్లో నా పాట ఏర్పాటు చేశారు పంతొమ్మిది ఆ ప్రాంతంలోనేమో రెడ్డి గారు కూడా నన్ను యాక్ట్ చేయమని అడిగారు మొదట్లో బంగారు పాప అయ్యాక నన్ను బ్యూటీ పార్లర్లు పెట్టమని ఎక్విప్మెంట్ అంతా ఇస్తామని మౌంట్ రోడ్ లో కార్నట్ షాప్ పక్కన ఎయిర్ కండీషన్ రూమ్ ఇప్పిస్తామని ఖర్చంతా ఆయనే పెట్టుకుంటానని చాలా చెప్పిచూశారు ఒక్కసారి మనసుది దెబ్బతిన్నాక సర్దుకోవడం కొంచెం కష్టం జెమినీవారి సంసారం పిక్చర్ అరవం హిందీలలో కూడా తీశారు అందులో చిన్నపిల్లల వేషాలు మా అమ్మాయి రత్నపాప అనిల్కుమార్ ఆయనే పెద్దయ్యాక రత్నపాపని వివాహం చేసుకుని మా అల్లుడయ్యాడు అనిల్ తందా మోహన్ బాబు వేశారు హిందీ వర్షన్లో లేడీస్ లో పాడే పాట నేను గీతారాయ్ పాడాలి రికార్డింగ్ రోజున మా అమ్మ పోవడం వల్ల అది పాడడం సదారమ తెలుగులో తీశారు ఒకే ఒక పాటకి ట్యూన్ పెట్టమన్నారు అది కాళికమ్మో కామాక్షమ్మో అనే సోదిపాట పిక్చర్లో హీరో కళ్యాణ్ కుమార్ ఆడవేషంలో పాడారు ఆ పాటని పెంకి పెళ్ళం పిక్చర్ కి ఆబ్లిగేషన్ వల్ల ఒక పాటకి సంగీతం పెట్టవలసొచ్చింది ఆ పాట అన్నయ్య ప్రభాకర్ వ్రాసాడు నేను ట్యూన్ పెట్టాను అది ఛల్ గుర్రం చలాకి గుర్రం చలాకి పిల్లల సవారీ గుర్రం అనే పాట నా కూతురు రత్నపాప చిన్న హీరోయిన్ ఆ అది గుర్రం యొక్క ఆడుకుంటూ పాడే పాట మా నాన్నగారి శిష్యుడు అన్నయ్య క్లాస్మేటు అయిన రేలంగి వెంకట్రామయ్య పాప తండ్రి వేషం తల్లిలేని కూతుర్ని తనే గారభంగా పెంచుతాడు అన్ని విషయాలు పెళ్లం ఫోటోకి చెప్తూ ఉంటాడు దానికి హాల్లో ఉన్న నా ఫోటో తీసుకెళ్లాలని నా ఫోటో ఇవ్వనన్నారు నాన్నగారు జమిని పిక్చర్స్ వాసన్ గారు జెమిని స్టూడియోలో రెండు గంటల సేపు నేను సంగీతం కుర్చిన భావగీతాలు జానపద గేయాలు విన్నారు నాలుగు పాటలు తీసుకున్నారు సి రామచంద్ర నన్ను బొంబాయి రమ్మన్నారు నాకు పెళ్ళయిందా అని షకీల్ బదాయిని అడిగారు నాలుగు పాటలకు ఎంత డబ్బిస్తారో వాసన్ గారు చెప్పారు నాకు డబ్బక్కర్లేదు నా పాటలకి నా పేరు వేయండి అన్నాను సరే అన్నారు పాటలిచ్చాను ఈ రాజతిల్క్ పిక్చర్లో మూడు భాష ఈ పిక్చర్ మూడు భాషల్లో తీశారు వంజికోట వాలిబన్ విజయకోట వీరుడు మూడు భాషల్లోనూ నాట్ ట్యూన్సే తీసుకున్నారు రివ్యూ చూడ్డానికి మా కుటుంబాన్నంతా రమ్మని రెండు కార్లు పంపారు వాసన్ గారు పిక్చర్ టైటిల్స్లో నా పేరెక్కడా కనపడలేదు ఓపెనింగ్ సాంగు నాట్ ఇంకా నేను పిక్చర్ చూడలేదు మా వాళ్ళని అక్కడే వదిలి తిన్నగా జెమినీ స్టూడియోకు వెళ్లాను సాయంకాలం స్టూడియో ఆవరణలో బయట కుర్చీలో కూర్చోవడం వాసన్ గారి అలవాటు ఒప్పుకొని నా పేరెందుకు వేయలేదని దెబ్బలాడాలని వెళ్లాను అక్కడికి వెళ్ళగానే మాట పెగలలేదు రెండు చేతులతో మొహం కప్పుకొని ఏడవడం ప్రారంభించాను నేను చెప్పదలుచుకున్న విషయాలు ఆయనకు తెలుసు నా భుజం తట్టి సి రామచంద్ర గారు నా పేరు వేయడానికి అభ్యంతర పెట్టారని చెబుతూ మన్నింపు అడిగి నా చేతుల్లో ఒక చెక్ పెట్టారు అది ఆయనిస్తానన్న డబ్బుకి రెట్టింపు ఆ చెక్కు అక్కడే వదిలేసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపోయాను మర్నాడు వాసన్ గారే వచ్చి ఇంకా పెద్ద చెక్కిచ్చారు మా నాన్నగారు ఇంటికి తీసుకొచ్చిచ్చినప్పుడు తీసుకోకపోతే మర్యాద కాదన్నారు విట్లాచారి గారు వారి పిక్చర్ కనకదుర్గ మహాత్మ్యంకి జానపద స్టైల్లో ఒక పాటకి సంగీతం కూర్చుమన్నారు నేనొక కొత్త గొంతుని పరిచయం చేశాను రమ అనే అమ్మాయి చేత సుకల్లోంచి సెందురుడు సుంగి చూశాడే అనే పాట పాడించి రికార్డు చేయించాను హిమాచల ప్రదేశ్లో కులు మనాలి వేళయుల్లో జానపదోత్సవాల్లో పాడడానికి నన్ను పంపారు ఆంధ్ర గవర్నమెంట్ తిరిగి వచ్చే రోజే మృణాన్సేన్ గారి ఒక ఊరి కథకు కొన్ని జానపదాలు కావాలి అన్నారు తక్షణం రమ్మని మామయ్య కృష్ణశాస్త్రి కబురుచేశాడు మృణాల సేని గారు కొన్ని పాటలు విని ప్రస్తుతం ఒకటే పాట కావాలని పెళ్ళి పెళ్ళన్నారు ఫెళ్ళు మన్నాది పెళ్ళైన తెల్లారి సగ్గి బగోలా అనే పాట తీసుకున్నారు పిక్చర్లో వాద్యాలు లేకుండా నేను నా చెల్లెలు సీత పాడాం ఎప్పుడు పాటలు ఎప్పుడూ పాటలు బాగా పాడి వినిపించడం అవసరమైతే స్వరాలు చెప్పడం నోటేషన్ రాయడం అన్నీ నేను పాటలు నా కలెక్షన్లోనివే అయితే సొమ్ము ఒకటి సోకొకటిది అన్నట్టు శ్రమ నాదైన పేరు మరొకరికి పోవడం నా జీవితంలో మొదటిసారి కాదు ఈ పాటలు ఎలాగా ఎక్కడ చెప్పుకోవడానికి ఎన్నో ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయి ఉదాహరణకి పంతొమ్మిది చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారి సన్మానంలో పాడడానికి బెజవాడ వెళ్లాం వింజమూరి శివరావన్నయ్య ఇంట్లో ఓపెనింగ్ సాంగ్గా తను వ్రాసిన రావమ్మ కవిత కవిత అనే పాటకి ట్యూన్ పెట్టి నాతో కూడా పాడే పుండరీకాక్షయ్య ఎన్టీ రామారావు గారి భావమరిది నా చెల్లెలు సీతకి నేర్పిస్తున్నప్పుడు రోడ్డు మీద ఏదో మంచి ఫోక్ ట్యూన్ వినపడింది పాట ఆపి ఆ పాడేవాళ్ళని పిలుచుకురమ్మని రామం అన్నయ్య కొడుకుని పంపించాను వాళ్ల దగ్గర సేకరించిన పాటే పెళ్ళి పెళ్ళన్నారు పెళ్ళు మన్నాది అనే పాట రామం అన్నయ్య మా వదిన మేనల్లుడు ఇద్దరు సాక్షులుగా ఇంకా ఉన్నారు జానపద సంగీతం ఆల్ ఇండియా రేడియోలో సంగీత విభాగంలోకి రావడానికి ముప్పై ఏళ్ల ముందే నేను సేకరించి సభల్లో రేడియోలో పాడి పాడి ప్రచారం చేసిన పాటలన్నీ మా చెల్లెలు సీత థీసెస్కి స్వరాలు రాసి ఇవ్వడమే కాకుండా దాని ప్రొడక్షన్లో పాడి పెట్టాను ఇదెవరికి తెలుసు అందుకే మీకు తెలియని అనసూయ అన్నాను ఒక పిక్చరైనా పూర్తి సంగీత దర్శకత్వం చేయాలనే నా కోరిక పంతొమ్మిది వందల అరవై రెండులో తీరింది అయితే అది కన్నడం పిక్చర్ మహాత్మా కబీర్ టాప్ హీరో రాజకుమార్ ఉదయ్ కుమార్ కృష్ణకుమారి బాలకృష్ణ నటించారు డైరెక్షన్ శ్రీనివాస్ నాయుడుగారు ప్రఖ్యాత గాయకులు బాలమురళీ కృష్ణ ఘంటసాల జానకి మాత్రమే కాకుండా బి గోపాలం నానప్ప బెంగళూరు లతా పాడారు నా మీద ఉన్న బంధు ప్రేమ నా సంగీత దర్శకత్వం మీదున్న నమ్మకం వల్ల బెజవాడ మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపల్ గా ఉన్న బాలమురణి కృష్ణ ప్రత్యేకంగా వచ్చి పాడి వెళ్ళాడు ప్రివ్యూ చూడడానికి వచ్చిన నా క్లాస్మేట్ మహానటుడు ఎస్వి రంగారావు పాటలు మెచ్చుకుంటూ ఇదే తెలుగు పిక్చర్ అయి ఉంటే ఇంకా ఆనందించేవాడిని అన్నారు డైరెక్టర్ శ్రీనివాస్ గారు రెండో పిక్చర్ బొమ్మలాటకి మళ్ళా సంగీత దర్శకత్వం నాకే ఇచ్చారు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 ఇంకెక్కడ పాడితే ఏమిటనుకున్నాను వారి పిక్చరు ముందు రిలీజ్ అయింది బొమ్మలాట బాలారిష్టాలు దాటకుండానే ఆగిపోయింది నాకు రావలసిన ఆ పేరు కూడా రాలేదు ఇక సినిమాలంటే నాకు విరక్తి పుట్టింది నా భర్త ఏఎస్ గిరి జబ్బుగా ఉన్నప్పుడు ఆయన బ్రిడ్జి పేకాడడం కోసం టీ నగర్ క్లబ్కి దగ్గరగా ఉన్న ఫ్లాట్స్లో కొన్నాళ్లు ఉన్నాం నా రెండో కూతురు కొడుకు ఐదేళ్ల సిద్ధార్థ రత్నపాప కొడుకు నాలుగేళ్ల చేతన్ నా దగ్గరున్నారు ఫ్లాట్స్లో ఉన్న పిల్లలతో ఆడుకునేవారు అమెరికాలో పుట్టిన చేతన్కి తెలుగు రాదు తెల్లగా ఉండేవాడు కనుక ఆ పిల్లలందరూ స్నోవైట్ అని పిలిచేవారు ఆ పేరు ఆడపిల్ల పేరు అలా పిలవద్దని గోల పెట్టేవాడు నేను రోజూ వాళ్లతో వాదించి చివాట్లు వేసి సమాధానపరుస్తూ వచ్చేదాన్ని ఆ పిల్లల్లో ఒకడు మూడో అంతస్తులో ఉన్న సినీ ప్రొడ్యూసర్ గోపాల్ రెడ్డి గారు అబ్బాయి ఒకరోజు మా నాన్నతో చెప్తానని ఆ అబ్బాయిని భయపెట్టాడు ఓ రోజు గోపాల్ రెడ్డి గారు సీనారాయణ రెడ్డి గారు మా ఫ్లాట్కి వచ్చారు పిల్లలు ఏదో చెప్పారేమో అందుకే వచ్చారనుకున్నాను రెండు పనుల మీద వచ్చాం మా పిక్చర్ మంగమ్మ గారి మీరు మంగమ్మ వేషం వేయమని రెండు ఫోక్ ట్యూన్స్ మా పిక్చర్కిమ్మని అడగడానికి వచ్చామన్నారు నా హీరోయిన్ గా ఉండవలసిన వారు మీరు అని అక్నేని నాగేశ్వరరావు చాలాసార్లు అన్నప్పుడే నేను యాక్ట్ చేయలేదు ఇప్పుడు ఈ నాయనమ్మ వేషం వేయడం ఎందుకు అన్నాను మీ మనవడి కోసం మీ మీరు పిల్లలందర్నీ సతమాయిస్తూ తాపత్రేయపడుతుంటే పైనుంచి చూసేవాణ్ణి ఎందుకో సరిగ్గా ఈ వేషానికి మీరు నప్పుతారనిపించింది అన్నారు వారికి కావలసిన రెండు పాటలిచ్చాను మంగమ్మ వేషం భానుమతి వేశారు ఆమె అంటే నాకు చాలా ఇష్టం ఆమెలాగా ఈ జన్మలో నేను నటించలేను సినిమాల్లో నాకు లక్ లేదనుకుంటాను మొదట్లోనే దెబ్బతిన్నాను మేము టీ నగర్లో రామన స్ట్రీట్లో ఉండేవాళ్ళం మా రోడ్డు చివరిలో మ్యూజిక్ డైరెక్టర్ వేణు ఉండేవారు ఓ రోజూ జానపద గేయాలు వినడానికి వచ్చారు నేనిచ్చిన గ్రాంఫోన్ రికార్డు అయ్యో కొయ్యోడా నచ్చిందన్నారు మర్నాడు ఉదయం కారు పంపుతాం రోజులు మారాయి సినిమా ఆఫీసుకు రమ్మన్నారు మర్నాడు రోజంతా చూశాను కానీ కార్ రాలేదు నా అయ్యో కొయ్యోడా ట్యూన్లో అన్నో చిన్న అని పాట పెట్టి ఆ పాట పిక్చర్లో వాడుకున్నారు వహీదా రెహమాన్ ఆ పాటకు డాన్స్ చేసి ఎంతో పేరు తెచ్చుకున్నారు ఆ పాట చాలా పాపులర్ అయింది విఘ్నేశ్వర పూజకి తుమ్మా అన్నట్టు బోణీలోనే దెబ్బతిన్నాను తర్వాత చాలామంది నన్ను అడగకుండానే నా రికార్డుల్లోంచి క్యాసెట్లోంచి ఫోక్ ట్యూన్స్ తీసుకున్నారు జానపద గేయాలు అందరి సొత్తు అంటారు పాడే విధానం మటుకు అందరి సొత్తు కాదు ఉదాహరణకి నగుమోము త్యాగరాజ కీర్తన ఎందరో పాడారు గాని బాలమురళీకృష్ణ పాడినప్పుడు అంత యునిక్గా ఎందుకుంటుంది అలాగే జానపద గేయాలు పాడడంలో నేనొక విధానం అంటే స్టైల్ సృష్టించానమాట అది మాదే అని ఎవరైనా అంటే ఒప్పుకోను మీదే అయితే పాడి వినిపించగలగాలి నాకక్కర్లేనివి నన్ను వరించాయి నా కావలసినవి నేను కోరుకున్నవి కొన్ని నేను చేయలేకపోయాను ఎక్కడికి వెళ్ళినా అసూయ పనులు అడ్డుపడేవారు ఈ ఫీల్డ్ కూడా ఆమె రావాలా బాబు అనేవారు ఇంటా బయట ఎంకరేజ్ చేయలేదు సరికదా వెనక్కి లాగేవాళ్లే ఎక్కువ మంది ఉండేవారు అనుకున్నవి జరగకపోవడం వల్ల నాలో ఉత్సాహం చచ్చిపోయింది నేను యాక్టింగ్ లైన్లోకి వెళ్ళలేదు చేయలేక కాదు ప్లేబ్యాక్కి వెళ్ళలేదు పాడలేక కాదు కచేరీలు చేసే నాకు ప్లేబ్యాక్ అనవసరం అనుకున్నాను ఒకప్పుడు శాంత ఆప్టే ఝరా నూర్జహాన్ షంషాద్ బేగంలో గాత్రాలకి పెద్ద పేరు లతా మంగేష్కర్ ఆమె ఆగమనంతో ట్రెండ్ మారిపోయింది హిస్టరీ రిపీట్ ఇట్ సెల్ఫ్ మళ్ళీ మార్పు రావచ్చు ఏదైతేనే నేను శాస్త్రీయ సంగీతమే నేర్చుకున్నా భావగీతాలకి పునాది పాడినా హాబీగా మొదలుపెట్టి ఉద్యమంగా సాగించిన జానపద గేయాలకే నా గొంతు బాగుంటుందని నేనే నిశ్చయించుకున్నాను ఎటొచ్చి సంగీత దర్ దర్శకత్వం చేస్తుంటే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అంత బిల్డింగ్ కట్టేదాన్ని కట్టుండేదాన్ని ఇప్పటి టెర్రరిస్ట్లు ఒకే తృటిలో చంపారు కానీ ఈ జలశిష్లు నన్ను నెమ్మది నెమ్మదిగా చంపుకుంటూ వచ్చారు అందుకే అన్నింటికీ దూరంగా ఉంటున్నాను ఈ వ్యాసంలో జరిగిన సంఘటనలన్నీ నేను జ్ఞాపకం చేసుకుని వ్రాశాను ప్రతి ఏ సంవత్సరంలో జరిగిందో ఖచ్చితంగా చెప్పడం కష్టం నా జీవితంలో ఎన్ని అనుభవాలు ఇవి కొన్నే మిగిలినవి మరోసారి వ్రాస్తాను ఎన్నాళ్లూ దాచుకున్న బరువు తగ్గింది ఈ ఆఖరి దశలోనైనా ఈ వ్యాసం వ్రాసే ఈ అవకాశం కలిగించిన ఒంగూరి చిట్టెన్ నా కృతజ్ఞతలు ఆశస్సులు